చార్జన్ so, తీసుకు సోదరుడు ప్రభా పరిస్థితిలో గొప్ప దేవానికి వందనాన్ని ప్రభా అబ్రహాం సాఖి యాకకుల గొప్ప దేవానికి వందనాన్ని ప్రభా యశు ప్రభావ మీ వాక్యం ధ్యానిస్తున్నాం వేసు ప్రభా పాడల ద్వారా మీరు మహింపొందిన ప్రభా నీకు వందనాను ప్రభా యశు ప్రభావ వాక్యం ధ్యానిస్తున్నారా మీరు మాతో మాట్లాడను ప్రభా యేశూ ప్రభా తి వందనాన్ని చెల్లిస్తాను ప్రభా మీ వాక్యం మీ సత్యం మీరు గ్రహించలేను మా ఆత్మనీయతలు ఇప్పండిసి ప్రభా మా హృదయాలు తెరవండిసి ప్రభా వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి మా సొంత తలంపులు సొంత ఆలోచన కొట్టివేయండి ప్రభావ మా ప్రత అంతటి మేము అధికారాన్ని ఒప్పుకుంటాం ఇస్తూ ప్రభా మీరే మాకు సాయకుడు నడిపించండి వాకిందరు మీరు మీతో మాట్లాడి మీకు పరిశుధర్మ దయచేమని యేస్త క్రీస్తు పరిశుద్ధనామాలు ప్రార్థన తండ్రి ఆమె కొరంది రాసింది పత్రిక ఫస్ట్ కొరంది ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చింది నీలో <missimitation> <missimitation> ౌల్ భక్తుడు కొరింది అనే సంఘానికి రాస్తుండు పత్రిక రాస్తుండు ఏమంది రాస్తుంటే సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి హలు మనం దేవుడు పిలిచిండు ఏ రీతిగా పిలిచిండు ఆయన మన పాపమ్మల కొరక ఈ లోకానికి వచ్చి ఆ కలువరిసీలో మన అందరి కోసం ఆయన రక్తాన్ని కాచి ఆయన ప్రాణం పెట్టి మనం మనం కొనుక్కోండు ఆయన ఆయన స్వరక్తం ఇచ్చి మనం కొనుక్కోండు మన మీద మనకు ఏ అధికారం లేదు ఆ రీతిగా ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన రక్షణ అనుభవం మనకు దేవుడిచ్చి మనం పిలిచిన రీతిగా అలలుయ్య అయితే దేవుని పిలుపు అంటే మనం పాత నిబంధన కాలం చూసినప్పుడు ఎంతో మంది దేవుడు పిలుచుకున్నాడు కానీ వాళ్ళు అబద్ధ బోధల వైపు తిరిగి వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని తునికరించి ఆ రీతిగా వాళ్ళు ఎంతో మంది పతనమైనట్టు మనం చూస్తున్నాం హలలుయ అయితే ఈ పౌలు ఒక సంఘంగా రాస్తాడు వారికి దుష్టాంత సంభవించి ఈ మనకు బుద్ధి కలట్గా అవన్నీ రాయబడినని పౌలు భక్తులు ఇదే పత్రికలో మనకు జ్ఞాపకం చేస్తాం హలలూయ అయితే దేవుడు మనం చూసిన విధానం మన పిలుపు ఏ రీతిగా ఉందనేది మనం మన దేవుని దిష్టితో మనం ఏ రీతిగా మనం జీవిస్తున్నాం దేవుడు మనకు అప్పచెప్పిన పరిచయం మనం ఏ రీతిగా కొనసాగిస్తున్నాం అనేది మనం చూసుకోవాలా హల అని చూసుకోబోతే మనం మోసపోయే అవకాశం మనకి ఉంటుంది ఎందుకంటే లోకంలో చాలా అని చెప్పి ఎంతో మంది మోస పనులు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో కానీ వాళ్ళకు దేవుడు దృష్టాంతంగా పెట్టిండు అలాలుయా అయితే ఇక్కడేమన్నా అంటే ఈ లోకరీతిని అంటే ఈ లోకరీతి అంటే జ్ఞానైనను గొప్ప వంశం వారు అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరూ దేవుని ఎదుట అతిశంపకుండా జ్ఞానులను సిగ్గుపరచకు లోకంలో రెండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు హలలుయ ఈ లోకంలో జ్ఞానం వాళ్ళని దేవుడు ఏర్పరచుకోలేదు ఎందుకు ఏర్పరచు అంటే వాళ్ళ వాళ్ళ సొంత జ్ఞానంతో వాళ్ళు దేవుని యొక్క నీతిని వాళ్ళు తునికరించారు కాబట్టి దేవుడు వాళ్ళని ఏర్పరచుకోలేదు వాళ్ళు వాళ్ళ సొంత జ్ఞానంతో వాళ్ళు చేస్తారు కానీ దేవుని యొక్క నీతిని వాళ్ళు ప్రకటించలేని స్థితిలో ఉన్నారు అందుకే ఎన్నిక ఏమి పనికిరాని వాళ్ళని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు హలలుయ మన దేనికి పనికిరాని వాళ్ళం హలలుయ కానీ దేవుడు మనం నేర్పరచు ఎందుకు ఏర్పరచు అంటే ఎవరైతే ఆయన వాక్యాన్ని ఏదైతే చూపించి ఆయన సత్యం ఎవరైతే ధైర్యంగా ప్రకటించి ఆయన నీతిని ఆయన చెప్పిన ప్రతి మాటను ఒక్క కొంచెమైనా తప్పిపోకుండా కరెక్ట్ గా మనం ఎవరైతే బోధిస్తారో వారికే దేవుడు ఏర్పరచుకోవాలి ఏర్పరచుకుంటున్నాడు వాళ్ళే హలలు అయితే మనకి దేవుడు ఆయన వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకున్న గనక మన మనకి పిలిచిన ఆయన కానీ పిలిచిన పిలుపుకి మనం తగినట్టు జీవిస్తాం లేదని మనం పరిశీలించుకోవాలి హలలు అయితే లోకంలో ఉన్న జ్ఞానం ఉన్నారు ఎంతో గొప్ప వంశం ఉన్నారు ఎంతో ఉన్నారు కానీ వాళ్ళ దేవుడు ఏర్పరచుకోలేదు ఎందుకు ఏర్పరచుకోలేదు అంటే నాకు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దేవుడు ఇచ్చిన మార్గాన్ని సరిగా నడిచి కొంతకాలం తర్వాత ఐకిక విచారాలతోని ధనమోహంతో ఎంతో వాళ్ళు ఆ రీతిగా పడిపోయినట్టు మనం చెప్తాడు ఏదో విత్త విత్తువాడు విత్తనం గురించి ఉపమానం వేసుకో చెప్తాడు నాలుగు గుంపులు అక్కడ కనిపిస్తాయి హలో అయితే మనం ఏ రీతిగా జీవిస్తాం మనం చూసుకోవాలా అయితే మన పిలుపు ఆ రీతిగా ఉండాలా ఎందుకంటే మన జ్ఞాపకం చూసుకోవాలి ప్రతి క్షణం పేరు రాసిన పత్రికలో మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేయడం మరీ జాగ్రత్త పడుడి అని దేవుడు అక్కడ పేతురు ద్వారా మాట్లాడుతు కానీ లోకంలో సేవజీతం ఉన్నప్పుడు మన పిలుపు అనుక్షణం మనం జాగ్రత్త ఎందుకంటే దుష్టుడు అనేక విధాలుగా వాడు మోసపరుస్తూ చిన్న చిన్న చిక్కులతోని పాపంలోని పడేయడానికి అనేక విధాలుగా వాడు మనకి వెంటాడుతూనే ఉంటాడు కానీ వాడికి మన అవకాశం ఇవ్వడానికి వీలు లేదు అందుకే మనం చాలా జాగ్రత్తగా జీవించాలా భయంకర దినాల్లో మనం ఉన్నాం మోసమే జరుగుతుంది కానీ దేవుడు మనకు చూపిస్తాను ఆయన లోకము ఎక్కడెక్కడో పరిగెత్తున్నారు ఏదేదో చేస్తున్నారు కానీ వాళ్ళ మనసు స్థిరత్వం లేదు అందుకే వాళ్ళు పరిగెత్తారు దేవుని యొక్క వాళ్ళు ఉంటే ఆయన కనుగొని ఆయన వాక్యం చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు జీవిస్తారు కానీ వాళ్ళు ఆ రీతిగా లేరు అందుకే మీరు ఆ రీతిగా ఉన్నారా అని దేవుడు మాట్లాడుతున్నాడు హలో అందుకే మన పిలుపుని చాలా జాగ్రత్త చేసుకోవాలి నిశ్చయం చేసుకోవాలి ప్రతి క్షణం మన జాగ్రత్తగా ఆయన ఇచ్చిన పరిచర్యని ఆయన ఇచ్చిన ఒక సేవా జీవితాన్ని ఆయన బయలుపరిచిన సత్యాన్ని మనం అనేకమైన మనం ప్రకటించాలా హలో ఆ రీతిగా మనం ముందుకి పోవాలా అయితే యహోన్ రాసిన పత్రికలో యహోన్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం సరే మరునాడు సముద్రపు ధరిని నిలిచిన జన సమూహం వచ్చి చూడగా ఒక చిన్న ధోని తప్ప అక్కడ మరి ఏమీ లేకపోయినా సరే ఈ వాక్యం మొత్తం మనం చూసినప్పుడు ఇక్కడ యేసు ప్రభు ఒక మాట చెప్తారు ఐదు రెట్లలో ఆ చేపలు పంచినప్పుడు ఐదు మంది పంచినప్పుడు దేవుడు ఆ రీతికి చేసినప్పుడు ఎంతో మంది ఆయన వాక్యం ఆసక్తి వస్తున్నారు ఎంతో మంది యేశప్రాభు దగ్గరికి వస్తున్నారు ఈ లోకం అంతా దేవుడు పిలుస్తున్నాడు కానీ కొంతమందే వాళ్ళు జీవిత విధానాన్ని ఆయన సమర్పించుకుని కొంతమంది ఆయన ఆయన చెప్పిన విధానం మనం పాటించలే మన ఎంతో మంది వాళ్ళ సొంత జ్ఞానంతో రీతి వాళ్ళు జీవిస్తారు కానీ ఏసు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి ఇరవై ఆరు సూచనలు చూసే వలన కాదు దాని రొట్టెలు భుజించి తృప్తి పొందట వల్లనే నన్ను వ్యక్తిస్తున్నారు లోకమంతా యే ప్రభు ఏమో సేవా జీవితంలో మేము మేము ఏ రీతిగా జీవిస్తున్నాం అనేది వాళ్ళు మర్చిపోయింది దేవుని పిలుపుని ఆయన ఏర్పాటు మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తుంటే రొట్టెల కోసం ఎదుగుతున్నాయి లోకమంతా లోకం ఎక్కడ చూసినా సరే ఎదుగుతున్నాయి ఎందుకంటే ఏసు ప్రభు ఆయన ఈ మాట చెప్తున్నారు ఎందుకంటే మన జీవిత విధానం మన మన పిలుపును మన ఏర్పాటును మన నిశ్చయం చేసుకుంటే చాలా జాగ్రత్త పడాలి మనం వీలు లేదు అయితే ఇక్కడ ఈ ఆహారం అధ్యాయం మొత్తం మనం చూసినప్పుడు యేసు ఆ రీతిగానే మాట్లాడుతూ ఉంటారు శిష్యులతో మాట్లాడుతుంటారు అక్కడ వచ్చిన జన అందరితో దేవుళ్ళు మాట్లాడుతుంటారు శాస్త్రులు ఉంటారు పరిచయం చాలా మంది ఉంటారు అందరితో దేవుళ్ళు మాట్లాడుతూ చూడండి అరవై వచ్చినా చూడండి ఆయన శిష్యు చదవండి చార్స్ అలా శిష్యులు వింటున్నారు యేసప్ చెప్పిన విధానం వింటున్నారు ఆయన చెప్పిన మీరు రొట్టెల కోసం వస్తున్నారు అంటే యేసు బాబు అంటాడు మనుషులు రొట్టెల వల్ల మాత్రం కాదు దేవుని నోటి ఉంచి ప్రతి మాట వలన జీవించడం అంటే ఆయన వాక్యం వల్లే మనం జీవిస్తాం రొట్టెల వల్ల కాదు అది శారీరకమైన జీవితం కానీ మన యేసు రావు చెప్పేది ఆత్మీయ జీతంలో మనం ఆత్మీయ జీతం జీవించాలా రొట్టెల కోసం మనం కాదు ఈ లోకంలో ఎంతో మంది పిలుపు చెప్పి రొట్టెల కోసం చెప్తున్నారు కానీ మన ఆ రీతిగా ఉండడానికి వీలు లేదు ఎందుకంటే యేసుబాబు చెప్పిన విధానం మనం పాటించాలా ఎందుకంటే మనం మోసపోవడానికి వీలు లేదు అయితే ఇది కఠినమైన మాట యేసు చెప్పిన మాట కఠినమైన మాట అని అక్కడ శిష్యులు అందరు అంటున్నారు కానీ నేను చెప్పిన మాట కఠినమైన కాదు ఎందుకంటే ఏసులో చెప్పండి నా భారము తేలిగారు సులువుగా ఉంటుందని చెప్పాడు ఎప్పుడు సులువు ఉందని నా ఎద్దకు వచ్చి నేర్చుకోమని ఏస్రో చెప్పాడు ఆయన ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యం ధ్యానించినప్పుడు ఆ సత్యను గ్రహించినప్పుడు అది మనకు సులువుగానే ఉంటుంది అది కఠినంగా ఎప్పుడు ఉండదు ఆయన ఎప్పుడు కఠినంగా మాట్లాడు శరీరమైన జీతాలకు ఇది కఠినంగా అనిపించవచ్చు కానీ ఏస్రో చెప్పిన మాట ఎప్పుడు కఠినం కాదు నువ్వు శరీరమైన జీవితం ఆలోచిస్తే అది కఠినంగానే ఉంటుంది ఆత్మీయ జీతం విధానంలో నువ్వు చూస్తే అది ఆయన నీకు సులువుగానే ఉంటది అనేకులు ఆయనను ఎరగదీసంటారు శనుకుంటున్నారు కొనుక్కుంటున్నారు ఇది కఠినంగా ఉంది ఎవరు దీన్ని చేయలేరు ఈ వాక్యను పాడడం చాలా కష్టం అది ఎవరు వల్ల కాదు అని శిష్యుల్లో కొందరు అందరు చాలా మంది ఉంటే యేసు బాబు చెప్తున్నారు కింద ఒక మాట చూడండి యేసు తన శిష్యులు దీని గుచ్చి సనుగుచున్న శనుగు కొనుచున్నారని తా ఎరిగి వారితో ఇట్లా నేను మీరు అభ్యంతరం పడుచున్నారా అభ్యంతర పరుస్తుంది లోకంలో చాలా మంది ఆయన వాక్యం తీసి ఆయన సత్యాన్ని అనుసరించలేక ఇది చాలా కష్టం ఈ రీతిగా చేస్తే మా దగ్గరికి ఎవరు రారు ఎందుకంటే నువ్వు దగ్గరికి రావాలంటే నువ్వు ఏర్పాటులో లేవు దేవుని మా వాక్యంలో నువ్వు లేవు వాళ్ళు వాళ్ళు ఆ రీతిగా జీవిస్తారు ఎందుకంటే ఏసు ప్రభు చెప్తున్నారు ఆ మాట మీరు అభ్యంతర పడుతున్నారు అంటే ఆయన వాక్యం ఎప్పుడు మన అభ్యంతర పడవద్దు అభ్యంతర పడడం అంటే ఆయన రక్షణ వల్ల నువ్వు ఆయన జీవిత ఆయన విధానం జీవిత విధానాన్ని యేసు ప్రభుకు సమర్పించలేదు అన్నట్టు అలా అనేకలు పడతారు కానీ మన అభ్యంతరపడానికి వీలు లేదు ఆయన వాక్యం కాయి ఆయన మాట ప్రకారం మనం జీవించాలా అది కఠినమైనది కానే కాదు అది చాలా సులువైంది అలలు అయితే శిష్యులు ఏం చేశారు అనేకులు ఆ రీతికి మాట్లాడినప్పుడు ఏసు ప్రభావత అన్నాడు మీరు అభ్యంతర పరుచున్నారా అలాగైతే మనిషికు మాడు చోటునకు ఎక్కడ మీరు చూసినాడలా ఏమందురు మునుపున్న చోటు ఫస్ట్ ఏ రీతికున్నాడు అది చూస్తే మీరు ఇంకా ఏమంటారు హలలుయ అని శిష్యులు అడుతున్నప్పుడు వాళ్ళకి ఏమి అక్కడ అర్థం కావట్లేదు కానీ ఏశవ చెప్పిన మాట వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకు అర్థం కావట్లంటే వాళ్ళు శరీరమైన సూచనలు శరీరమైన జీవిత విధంగా ఆలోచన కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు కానీ ఏసువ చెప్పింది ఏ రీతి చూడండి ఆత్మయే జీవింపజేయచ్చున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనము దేవుని ఆత్మ ఇవన్నీ ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన జీవితం ఆత్మీయ జీవితం అది అది ఆత్మనే జీవిస్తది నీ ఆత్మనే జీవిస్తది నువ్వు ఆత్మను జీవించాలా కానీ నీ శరీకరం జావిస్తే అది నిష్ప్రయోజనమే నువ్వు పనికిరాదు దేవుని వాక్యం లేదు నువ్వు శరీకరం చూస్తే ఇవన్నీ నీకు అర్థం కాదు అవన్నీ నిష్ప్రయోజనం అంటే పనికిరాంది అని చెప్తాడు అది నేను మీతో చెప్పిన మాటలు ఆత్మను జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పాను ఆయన చెప్పిన మాటలు ఏ రీతి ఆయన మాటలు ఆత్మను జీవమునై ఉన్నాయి అంటే ఆత్మీయ జీవిత విధానం దేవుడు చూపిస్తున్నాడు హలోలుయా చూడండి లేని వాటిని ఆయన ఉన్నట్టుగా పిలుస్తాడు విశ్వాసం యేసు ఏం చెప్పిండు నువ్వు మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అడుగుచున్న వాటిని ఎలా కొన్ని నమ్ముడి అప్పుడు మీ కళనని చెప్పిండు అది విశ్వాసం కానీ పొందలేదు కానీ కలిగిన నమ్ముతను అది విశ్వాసం ఆత్మీయ జీతంలో జీవించేవాడు ఆ రీతిగా జీవిస్తాడు హలలు అది ఎవరికి అది అర్థం కాదు దేవుని యొక్క ఆత్మ ఉన్న వాళ్ళే ఆయన ఆత్మ అనుగ్రహించినప్పుడు ఎప్పుడు ఆయన ఆత్మనిస్తాడు ఆయన వాక్యాన్ని ఆయన మాట విన్నప్పుడు దేవుడు తను ఆత్మనిచ్చినప్పుడు ఈ వాక్యంలో సత్యాన్ని గ్రహించినప్పుడు అప్పుడు ఆత్మీయ జీతం ఏదో మనకు పూర్తిగా అర్థమవుతుంది హలలు ఆ రీతిగా మనం ఉండాలి ఏసుకో చెప్పిన మాటలు ఆత్మీయ జీవం అంటే ఆత్మీయ జీవితం ఏసుకో చెప్తుంది కానీ వాళ్ళకి అర్థం కాలేదు అయితే వాళ్ళకి అర్థం కాకుండా కొంతమంది ఏం చేస్తారు చూడండి అరవై ఆరవ చూడండి అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక తీసి మరి ఎన్నడను ఆయన వెంబడించలేదు హలో లు చూడండి అనేకులు చాలా మంది వస్తున్నారు పోతున్నారు అనేకులు వస్తున్నారు ఆయన చూసే కార్యాలు చూస్తున్నారు ఆయన శక్తిగలది కూడా నమ్ముతున్నారు అన్ని చేస్తున్నారు ఇది చాలా కఠినంగా ముందే ఇది ఎవరు చేయగలరు అని చెప్పి అనేకులు ఏం చేస్తుంటారు వెనక తీసిపోతూనే ఉన్నారు అనేకులు వెనక తీసిపోతున్నారు మనకి అయితే ఏం చేస్తున్నారు శిష్యులు అడుగుతున్నారు దేవుడు కాబ ఏ కాబ వెనుక తీసి ఏసు మీరు కూడా వెళ్ళవెళ్ళని పోతున్నారా అని పన్నెండు మందిని అడుగగా చూడని శిష్యులు మాత్రమే ఉన్నారు అక్కడ మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయిండు ఇది కఠినంగా ఉంది ఇది వెళ్ళిపోయిండు కానీ వాళ్ళు పాటించలేకపోతారు ఎందుకంటే అది సులువైంది కానీ వాళ్ళు శరీరంగా తలంపుల ద్వారా దేవుని ఆయన జ్ఞానానుసారంగా ఎత్తితే దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు ఆయన వాక్యం గ్రహించగలం ఆయన శరీరంగా మనం ఎత్తినప్పుడు అవి మనకు కనిపించాయి ఎందుకంటే ప్రకృతి సమానమైన మనుషుడు దేవుని ఆ విషయంలో వివచింపడు అంటే వాడికి అర్థం కావు ఎందుకంటే వాళ్ళు లోకరెత్తుకున్నారు శరీరంగా జీవిస్తారు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకు తెలియదు కానీ శిష్యులను అడుగుతున్నాడు అడుగుతున్నాడు ఏమంటున్నాడు హలలుయ్య ఎవరి ఎద్దకు వెళ్ళదు శిష్యులు వెళ్తున్నారు శిష్యులారా మీరు కూడా పోతారా అనేకులు వెనక్కి తీసిండ్రు అనే ఈ మాట కఠినం అని చెప్పి అనేకులు వెళ్ళిపోతున్నారు కానీ మీరు కూడా వెళ్ళిపోవాలని చూస్తున్నప్పుడు పేదలు అంటాడు ప్రభా మేము ఎవరిని ఎద్దకు వెళ్ళదు ఎవరి దగ్గర మనం వెళ్ళలేము హలలుయ్య మన ప్రభువే మనకి సమాధానం మన ప్రభు ఏంది ఆనందం ఈ లోకంలో ఎక్కడ ఆనందం లేదు హలుయ లోకము ఎక్కడెక్కడో చంచల మనసుకల పరిగెత్తున్నారు ఎక్కడ చూసినా అక్కడ పరిగెత్తున్నారు కానీ మనం అలా పరిగెత్తవలం కాదు ఎందుకంటే యేసు ప్రాభు లేడు ఆయన వాక్యంలోనే ఉన్నాడు నీ హృదయం అనే మందిరంలో యేసప్రాబు ఉన్నాడు ఎప్పుడున్నాడు ఆయన వాక్యాన్ని ఆయన సత్యాన్ని ఆయన వాక్యాన్ని ప్రేమతో పుణీకరించకుండా స్వీకరించినప్పుడు యేసు నీ హృదయంలోకి వచ్చినప్పుడు సమస్తం సంపూర్ణంగా మీ జీవితంలో నెరవేరుస్తాడు శిష్యులను అడుగుతున్నాడు మేము ఎక్కడికి వెళ్ళగలం మీరు తప్ప ఎవరు లేరు మాకు అని శిష్యులు అడుగుతున్నారు హలలుయ్య అయితే ఈ దేవుడు మనం నడుతున్నాడు హలలుయ్య మన ఎక్కడికి పోయేది లేదు అనేకులు ఎక్కడెక్కడ పోతున్నారు కానీ ఎంతో మంది వెనక తీస్తున్నారు కానీ మనం వెనక తీసేది లేదు ఆయన రాకడ వరకు మన కాలం మునిగించేంత వరకు ఆయన నీతిని సత్యాన్ని ధైర్యంగా మనం ప్రకటిస్తా హలలు ఆ రీతిగా దేవుడు మనం ఏర్పరచుకున్నాడు కానీ మన పిలుపుని మనం ఇచ్చిన విధానాన్ని మనకు బయలుపరిచిన ఆయన సత్యాన్ని మనం నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు ధైర్యంగా మనం ప్రకటించాలా ప్రతి చోట ఆయన సాక్షిగా మనం జీవించాలా ఆయన సాక్ష్యం మనకు ఈ లోకంలో మనకు ఎందుకు వచ్చినాం ఆయన గుర్చి సాక్షిం ఇవ్వడానికి మనం ఈ లోకంలోకి వచ్చినాం హలలుయ్య అంటే మనం జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన తన మహిమ నిమిత్తం మనం ఏర్పరచు అని ఎపెస్ పద్ధతిలో మొదటి అర్థం మనం చూస్తాం ఆయన మహిమ కలుగు చేయడానికి ఆయన శుద్ధించడానికే ఆయన కొరకు సాక్షి వేయడానికే ఎస్లోవ్వు ఆ ఒక పునాదిలు వేయబడకు దేవుడు ఆయన కృపలో మనం భద్రపరిచినాడు కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు ఒక గర్భం ధర పుట్టించాడు అంటే మన ఈ లోకంలోకి వచ్చినాం ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రణాళిక ఆయన చెప్పిన ఒక సత్యాన్ని మనం ప్రకటిస్తున్నాం ఆ రీతిగా మనల్ని ఆకర్షించుకున్నాడు ఎవరు మనం ఆకర్షించుకోలేదు మనుషులు చెప్తారు మేము చెప్తే నువ్వు నువ్వు వచ్చినాం చర్చకి వచ్చినాం లేకుంటే నువ్వు ఎక్కడ పోయేవాడు నువ్వు చెప్పేది కాదు నేను చెప్పేది కాదు ఆయన ఆకర్షిస్తేనే నా తండ్రిని ఆకర్షిస్తే కానీ ఎవరు ఆయనకు రాలేదు అని ఏ అంటే తండ్రి ఏసుప్రవ్ ఒక్కడే కానీ ఆయన ఆకర్షించుకున్నాడు కాబట్టి మనం ఆయన ఎద్దకు ఈ విధంగా ఆయన సత్యాన్ని మనకు దేవుడు చూపిస్తున్నాడు మనకు వెనక దీసేది మనం లేదు ఎంత శ్రమలు ఎందు బాధలు శ్రమ వచ్చినా సరే దేవుడు తప్పకుండా సులువుగా ఆయన తప్పిస్తాడు ఎందుకంటే శ్రమలలో తప్పించుకునే మార్గం కూడా దేవుడు కలుగజేస్తాడు హలలు అందుకే మనం భయపడద్దు వెనక తీసేది లేని ఆయన సత్యాన్ని ధైర్యంగా మనం ప్రకటించాలా హలలు అయితే చూడండి నీవే నిత్య జీవం మాటలు చూడండి ఏసు ఒక వాక్యంలోనే నిత్య ఆయన మాట వింటేనే మనకు జీవం ఆయన మాట వింటేనే మనకు నిత్య జీవం ఉంది ఆయన మాట వింటే మన బద్దు ఆయన మాటలు వినుకుంటే మనం సచ్చిన వారమే ఈ లోకంలో ఏసు మాట వినోళ్ళు చనిపోయిన వారే ఎందుకంటే ఆయన స్వరం వినకుండా మనం సచ్చిన వారమే ఆత్మలో జీవిస్తున్న వాళ్ళు శనికరంగా జీవిస్తారు కానీ ఆత్మీయ జీవితంలో వాళ్ళు చనిపోయిన వారుగా కనబడుతున్నారు ఎందుకంటే ఆయన వాక్యం వాళ్ళు తిరికరించి ఏసు ఉంటే నువ్వు సజీవుడువే నీలో జీవం అన్నట్టు ఏ శ్రబం ఆయన వాక్యం నీలో ఉంటే జీవం ఉన్నట్టు ఆయన వాక్యం లేకుంటే నువ్వు శరీరంగా చూస్తే ఆత్మీయ జీవిత విధానం అర్థం కాదు ఆ రీతిగా మనం దేవుడు నడిపిస్తున్నాడు హలో అయితే చూడండి నీవే పరిశుద్ధుడు అని మేము విశ్వసించున్నామని ఆయనతో చెప్పాను పేదలు చెప్తున్నాడు ప్రభా నువ్వే పరిశుద్ధుడు మేము ఎవరైతే వెళ్ళలేము ప్రభా మేము మీ అద్దకే మేస్తాం ప్రబ్బా మీరు ఎక్కడున్నారు ప్రభా ఆయన వాక్యలో ఉన్నాడు యేశు ప్రభు ఆయన వాక్యంలో ఉన్నాడు మనం ఎక్కడికైతే యథార్థ హృదయంతో ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తామనో మనం ప్రార్థిస్తామో యేశు ప్రభు మన ఎద్దరు ఆయన వస్తారు ఎందుకంటే ఆయన నామంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు గురి ఉంటారో వారి మధ్యన ఉంటారని యసుప్రు చెప్పాడు ఆ యేసుక్రీస్తు నామం మన వాక్యం ధ్యానస్తు మన మధ్యలో ఉన్నాడు మన మధ్యలో ఉండి మీరు కూడా వెళ్ళిపోవాలనుకున్నారా అన్నప్పుడు పేరు చెప్తున్నాడు మన జీవితం తీరుమానిది మన వెళ్ళిపోయేది లేదు ఆయనను పట్టుకుని మనం జీవించాల కడ ఆయన రాకడ వరకు ఆయన వచ్చేంత వరకు మన సంపూర్ణంగా ఆయనలో తయారుగా ఆయన కొరకు సాక్ష్యం ఉండాలి మన జీవితం అందుకే దేవుడు మన సాక్షిగా నిలబెట్టాడు ఇంకొక వాక్యం చూసుకోండి మొదటి యోగను అధ్యయందో వచ్చి హలో లూ ఎవరంట ఎవరైతే ఆయన మాట తినికరించి ఇది కఠినమైన మాట ఇది మేము పాటించలేము ఈ రీతిగా జీవించే చాలా కష్టం ఏదైతే వెళ్ళినారో వారు మన సంబంధాలు దేవుని సంబంధాలు కారు ఎందుకంటే ఆయన వాక్యాన్ని ఎమ్మడించే ఆయన సంబంధులు ఆయన వాక్యాన్ని తినించిన వారు ఎంత సేవ చేసినా సరే ఆయన సత్యను గైకొని ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించిన వాళ్ళు ఆయన సంబంధులు కానీ కాదు అసలు అందుకే వాళ్ళు బయలు వెళ్లేదు ఆ పన్నెండు మంది కాకుండా ఇంకా ఎంతో మంది శిష్యులు ఉంటే ఇది కఠినమైతే మేము చేయలేము అని చెప్పి వెళ్ళిపోయింది కానీ శిష్యులు మాత్రం నిలబడి ప్రభా మేము ఎక్కడికి పోం ప్రభా ని విడిచి మేము ఎక్కడికి పోలేము నివే నిత్య జీవం మాట్లాడగల దేవుడు ప్రభాని వాళ్ళ భక్తులు అనుకుని కానీ లోకమంతా విడిచిపెడుతుంది వాళ్ళ సాక్ష్యాన్ని పొడగొట్టుకుంటున్నారు వాళ్ళ దేవుడు అభిషేకాన్ని పడగొట్టుకుంటున్నారు కానీ మనం ఆ రీతికి పొడగడానికి వీలు లేదు అహిక విచారాలతోని వాళ్ళు పడగొట్టుకొని వాళ్ళ పిలుపులు వాళ్ళ ఏర్పాటుకొని వాళ్ళు నిరంతకం చేసుకుంటున్నారు మన ఆ రీతికి ఉండడానికి వీలు లేదు మన పిలుపులు మన ఏర్పాటు నిత్యం మరి జాగ్రత్త మనం పడాలా అలాగే అయితే మీరు పరిశుద్ధిని అభిషేకం పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు సమస్తమును ఎరుగుదురు ఎందుకంటే దేవుని యొక్క ఉంది గనక మీరు సమస్తమును ఎరుగుతారు అంటే వాక్యము సత్యం ప్రభు ఏం చెప్పిండో మీరు ఎరుగుతారు ఎవరైనా మోసపుచ్చి బోధ వచ్చినప్పుడు మీరు గ్రహిస్తారు వాక్యం వాక్యంతోనే మనం పరిశీలించాలా హలో ఎందుకంటే మనం మోసపోయే అవకాశం మనం ఉంటది ఎందుకంటే దేవుని ఆత్మ మన ఉంది కనుక మనం అన్నింటినీ తెలుసుకుంటాం ఎందుకు ఆయన బయలుపరుస్తారు మనం మనం తెలుసుకునేది మన పని కాదు మనతో కానే కాదు దేవుని ఆత్మ మనం సాయం చేస్తాడు హలో అందుకే దేవుని ఆత్మ మనకు అనుగ్రహించిన ఆయన హలోలి మీరు సత్యం మెరుగని వారైనందున రాయటం లేదు మీరు దాన్ని ఎరిగినందున ఏ అబద్ధమును సత్య సంబంధం కాదని ఎరిగినందున మీకు రాను ఒక పత్రిక రాస్తున్నాడు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు మీరు సత్యం తెలుసు అయినా సరే నేను ఎందుకు రాస్తానంటే ఏం చెప్తున్నా అక్కడ కానీ మీరు దాన్ని ఎరిగినందున ఏ అబద్ధము సత్య సంబంధం కాదని ఎరిగినందున మీకు రావచ్చు అంటే ఏ అబద్ధమైనా సరే అది సత్యం కాదు అని మీరు తెలుసుకుంటారు అందుకే నేను మీకు రాస్తున్నాను ఎందుకంటే మనం ఎంత తెలుసుకున్నా కూడా వాడు సాధ్యమైతే ఏర్పరచిన వారు సైతం వాడు పడేయడానికి కూడా అందుకే అనుక్షణం మన పిలుపును మన ఏర్పాటును మన నిచ్చే మనిషి జాగ్రత్త పడాలా అబద్ధ బోధ ఏదైనా సరే అబద్ధం మోసం ఉంది అది మనం తప్పించుకోవాలా అందుకే మన అనుక్షణ చాలా జాగ్రత్తగా మనం జీవించాలా ఎందుకంటే వాడు అనేక విధాలుగా వాడు వల వేస్తూనే ఉంటాడు వాడు ఎన్ని వల ఆ వల మనం పడడానికి వీలు లేదు అందుకే మనం ధైర్యంగా ముందుకు సాగిపోవాలా చూడు యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు ఏసు ప్రభు క్రీస్తు కాడని తప్ప చెప్పువాడు తప్ప ఎవడు అబద్దికుడు అంటే ఏసు ప్రభుని క్రీస్తుని ఒప్పుకోవాలా చాలా మంది ఒప్పుకోరు కానీ చాలా మంది మనం చూస్తే యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్దికుడు తండ్రిని కుమారుని ఒప్పుకోనని వీడే క్రీస్తు వీరు ఎవరు తండ్రిని కుమారుని ఒప్పుకోన వాడు తండ్రి కుమారుడు ఒక్కడే హలలుయ పర్శుదాత్మ ఒక్కటే ముగ్గురు ఏకమై ఉన్నారు హలలుయ అలా ఆ రీతిలో మనం చాలా మంది అంటారు ఒక ఆయన చెప్తుండడు ముగ్గురు వేరు వేరుగా ఉన్నారు ఒక ఆయన చెప్తుడు ముగ్గురు వేరుగా ఒక్కరు కాదు నేను చెప్పిన తండ్రి కుమార్ పరసరాత్మం ఒక్కటే ఆయన ఒక్కడే దేవుడు బైబిల్ అంతా చెప్తుంది ఒక్కడే దేవుడు కానీ వాళ్ళు ఒప్పుకోట్లేదు ముగ్గురు ఉన్నారు వేరు ఉన్నారు ముగ్గురు మూడు కుర్చీలు వేస్తున్నప్పుడు వాళ్ళు ముగ్గురు వాళ్ళు ఆరాధ ముగ్గురు వచ్చి మూడు కుర్చీలు కూర్చుంటారు చెప్పి వాళ్ళు చెప్తాడు నేను కానీ వాళ్ళు మోసపోతురు వాడు ఖచ్చితంగా క్రీస్తు విరోధే ఎందుకంటే వాడు ఒప్పుకోవటం లేదు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు క్రీస్తు విరోధులే ఎందుకంటే వాళ్ళు అది గ్రహించలేని స్థితి ఎందుకంటే వాళ్ళు శరీరంగా జీవిస్తున్నారు వాళ్ళ ఏర్పాటు వాడు పడగొట్టుకున్నారు దేవునిచ్చిన ఏర్పాటుని ఆయన అభిషేకాన్ని వాళ్ళు పడగొట్టుకున్నారు కానీ దేవుడిచ్చిన అభిషేకాన్ని మీరు కూడా పడగొట్టుకోవద్దు అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా అని దేవుడు ఈ వ్యాఖ్యలు మనకు చూపిస్తున్నాడు హలో చూడండి తండ్రిని అంగీకరించేవాడు చూడండి కుమారుని ఒప్పుకొనని పతివాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు కుమారుడిని ఒప్పుకుని పతి ఒప్పుకుని వాడు తండ్రిని అంగీకరించేవాడు కుమారుడు తండ్రి ఒప్పుకున్న అంగీకరించేవాడు అంటే ఫిలిపో ఫిలిపో అనుకుంటాం ప్రభా ప్రభా తిన ఒకసారి మాకు చూపించమంటే ఫిలిపు నువ్వు ఇంతకాలం నాతో ఉన్నావు కదా తండ్రి నువ్వు చూడలేదా నన్ను చూసిన వాటి తండ్రిని చూసినట్టు అంటే తండ్రి కుమారుడు ఒకటేనా అర్థమవుతుంది కానీ లోకంలో చాలా మందికి అర్థం కావట్లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సొంత జ్ఞానంతో వాళ్ళ తత్వ జ్ఞానంతో వాళ్ళు ఎత్తున్నారు కానీ అది వాళ్ళకి దొరకటం లేదు జ్ఞానయుక్తమైన దానితో వాళ్ళు ఎత్తులేరు కానీ వాళ్ళ నీతిని వాళ్ళ స్వనీతిని బట్టి ఎత్తున్నారు కనుక అది వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకంటే ఇసుప్రభ ఇందాక చెప్పిండు నేను చెప్పే మాటలు ఆత్మను జీవమునైనా కనుక మీరు అది గ్రహించాలా అని దేవుడు చెప్తున్నాడు చూడండి అయితే మీరు మొదటి నుండి దేవుని వింటురో అది మీలో నివసింపనీయుడు మొదటి నుండి రక్షణ పొందిన దినం నుండి మీరు ఆయన వాక్యాన్ని ఆయన సత్యం ఏ రీతిగా ఏ రీతిగా మీరు వింటురో అది మీలో నివసింపనీయుడు అంటే మనల్ని నివసించాలా దేవుని యొక్క వాక్యం అని చెప్పిన సత్యను మనలో నివసింపాలా అంటే మనలో అది పరిశుద్ధించుకోవాలా అంటే మనలో సంపూర్ణంగా చేసుకోవాలా మీరు మొదటిని విని నది మీలో నిలిచినడలా మీరు కూడా కుమారుని ఎందుకు తన్ను ఎందుకు నిలుతారు మీరు కూడా ఆ రీతిగా ఉంటారు ఆయన ఎందుకు మీరు నిలుస్తారు ఏసు ప్రభు ఈ లోకా వచ్చినప్పుడు కుమార్కి వచ్చినప్పుడు తన్ని ఎట్ల నిలిచిండు అదొక విధానం మనకు చూపిస్తున్నాడు మనం కూడా ఆ రీతిగా తన్ని ఎందుకు నిలిచి విధానం మనం చూపిస్తున్నాడు నిత్య అనుగ్రహించు నదియే ఆయన తను మనకు చేసిన వాగ్దానం నిత్య ఎప్పుడు నిత్య జీవం ఆయన వాక్యం అనుసరించి ఆయన మాట ప్రకారం జీవించిన వారికి నిత్య జీవం ఆయన ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారికి నిత్య జీవం ఆయన చిత్తాన్ని గ్రహించి దాని ప్రకారం చేసిన వారికి నిత్య జీవం మిమ్మల్ని మోసపరుచే వారిని బట్టి ఈ సంగతులు మీకు రాస్తున్నాను ఖచ్చితంగా మోసపోతారు ఖచ్చితంగా వాళ్ళు మోసపోతారు అనేక విధాలుగా వాడు వస్తాడు మిమ్మల్ని మోసపరుస్తారు అందుకే మేము ఈ మాట మీకు రాస్తున్నాం అంటాడు ఫస్ట్ ఏమన్నాడు మీ సత్యం తెలుసు కానీ మేము మీకు రాస్తున్నాం కానీ లాస్ట్ క్వశ్చన్ వరకు ఏమంటాడు మోసపరుచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాస్తున్నారు అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీరు నీర్చుకునేది గనక ఎవడను మీకు బోధింపనక్కర్లేదు అలలుయా మనకు బోధించినక్కర్లు ఎవరూ లేరు ఎందుకంటే దేవుని ఆత్మ యేసు మనకు బోధిస్తాడు ఇంకా ఎవరు ఎవరు మనకు అవసరం లేదు అలా ఏది మనకి ఎవరు అవసరం లేదు ఒక ఆయన చెప్తుండ్రు ముగ్గురు వేరు వేరుగా ఉన్నారంటే ఆయన ఒక బుక్ తీసుకొచ్చి ఇది చదువురా నీకు తెలిసింది ఈ దానిలో ఏం రాదు తెలుసు అంటే నేను చదివేది కాదు నీకు వాకింగ్ చూపిస్తా మీరు చూడండి ఇది గ్రహించను అన్నప్పుడు ఆయన ఒప్పుకోటం లేదు నువ్వు బుక్ ఎంతగా నాకు చెప్తున్నా నువ్వు బుక్ చదువురా నువ్వు వేరు వేరుగా చూపిస్తారా బుక్ చదువురాడు ఎవరు ఒక బుక్ రాసిరు అది తీసుకొచ్చి చూపిస్తాడు కానీ మోసపోయే అవకాశం ఉంటుంది కానీ మనం మోసపోవడానికి వీలు ముందుగా చెప్తుండే ఇక్కడ మీరు మోసపోవద్దు ఎందుకంటే దేవునిక అభిషేకం మీరు కనుక యేసు ప్రభే మీకు బోధిస్తాడు ఏ రక ఏ రకరు బోధించాడు ఖచ్చితంగా మీరు మోసపోతారు అబద్ధ బోధలు మీరు పడిపోతారు ఆయన మీ పిలుపును మీ పిలుపుని మీ ఏర్పాటు మీరు పడగొట్టుకున్నారు అని చూపిస్తున్నాడు చూడండి అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీరు నిలిచినందు కనుక ఎవడని మీకు బోధించమక్కర్లేదు ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్దం కాదు యేసు చెప్పిన మాట సత్యం అది అబద్ధం కానే కాదు అది అది కఠినం కానే కాదు అనేకులు అనొచ్చు ఇది చాలా భరించలేకపోతుంది అనొచ్చు కానీ అది కఠినమైనది కాదు ఆయన మాట వింటేనే నిత్య జీవం వాక్యం చెప్తుంది కానీ వాళ్ళు వినకుండా వెళ్ళిపోతారంటే నిత్య జీవులు లేరు వాళ్ళ పిలుపుని వాళ్ళు ఏర్పాటు పడగొట్టుకున్నారు శిష్యులు ప్రభావం ఎక్కడికి వెళ్లే ఉన్నాం మన జీత మనం ఎక్కడ ఉంది లేదు చంచల మనసు కలగాలి పరిగెత్తే అవసరమే లేదు మనం కూర్చొని ఆయన వాక్యం ధ్యానిస్తూ ఆయన మా వాక్యం ఆయన వాక్యం ధ్యానించినప్పుడు ఏసు ప్రభే మనతో అనేక విషయాలు మనం చూపిస్తున్నప్పుడు ఆయనకు సాక్ష్యం దారా మన ప్రతి చోట మనం వెళ్తూ ఉంటాం హెలలుయ్య చూడండి అన్నిటిని కూర్చి మీకు బోధించిన ప్రకారం గాను ఆయన మీకు బోధించిన ప్రకారం గాను ఆయనలో మీరు నిల్చున్నారు అన్నిటినీ అన్నిటినీ దేవుని వాక్యం ఇష్టం అన్నిటినీ ఆయన చెప్పిన మాట అన్నిటినీ మనకు బోధిస్తున్నారు దేవుడు ఆయన ఎందుకు మనం నిలిచిందాం ఆయన వాక్యం మన నిలిచిన కనుక మనం మూసుకోవడానికి వీలు లేదు చెంచిన మనస్కర్గా వెళ్ళిపోవడానికి వీలు లేదు హలోలుయ్య కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమైన ఉన్నప్పుడు మీరు ఆయన రాకడే ఎందు ఆయన రాకడే ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగినట్లు మీరు ఆయన ఎందు నిలుచున్నుడి సిగ్గుపడం హలలుయా ఆయన ఎందుకు విశ్వాసించవాడు సిగ్గుపడడు విశ్వసించమంటే ఆయన వాక్యాన్ని గైకొని ఆయన మాటను గైకొని దాని ప్రకారం జీవించి ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరు ధైర్యంగా నిలబడతారు ప్రభు ఈ భూలోకం మీద దిగొచ్చినప్పుడు ధైర్యంగా నిలబడతాం హలలుయ చూడండి ఆయన నీతి మంత్రులను ఎరిగి ఉన్న ఎనిలా నీతిని జరిగించే ప్రతివాడు ఆయన మూలముగా పుట్టినడాన్ని ఎరుగుదము అంటే నీతి నీతి మనకు లేదు మన నీతి కానే కాదు మనం పాపురం ఈ లోకం ఉన్నప్పుడు కానీ మన ఆయన నీతి ఎట్లా సంకల్పించింది ఏసు ప్రభు మన నోటితో ఒప్పుకొని మన పాపములు క్షమించాలి వచ్చినప్పుడు విశ్వాసం ద్వారా మన నీతిమంతులుగా ఆయన నీతి మనకు సంగర్పించింది ఆ రీతిగా నీతిని ఆయన సత్తాను ప్రకటించి పతివాడు నీతిమంతుడు అంటే ఆయన నీతిని మనం ప్రకటిస్తాం కనుక మన నీతిమంతులు కానీ మనలో నీతి మంద కాదు ఏసీ ఆ నీతి కనుక ఆ రీతిగా మనం నీతిమంతులుగా ఉండాలంటే ఆయన నీతిని మన దై మన నీతిమంతులు అప్పటిదాకా మనం కానే కాదు ఎంతో ప్రకటించినా సత్యం ప్రకటించుకుంటే నీతిమంతుడు కాదు సరే మూడవ వచ్చిన మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మన కెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడడి ఎంతో ప్రేమ దేవుడు అనుగ్రహిస్తాడు ఎంత కృప మనో చూపిస్తాడు మనం చూడాలా అందుకే మీ పిలుపు మీరు చూసుకోండి ఆయన ప్రేమ ఎంతగా మీద చూపిస్తాడు మీరు చూసుకోండి అలలి చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము వలన లోకము మన వలన ఎరగదు దేవుని పిల్లలమని లోకం వలన ఎరగదు ఏలైనగా అది ఆయన ఎరగలేదు ఏసు ప్రభునే తెలుసుకోలేదు మనల్ని తెలుసుకోవడం పెద్ద ఇదేం కాదు అలా అయితే మన ప్రభుని మనం చూపించాల ప్రతి దశలో అలా లుయ్య అందుకోసమే మనం జీవించము పిల్ల ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలు ఉన్నాము కనుక మనం ఇక ఏమవుదో ఇంకా అది ప్రత్యక్ష పరలేదు ఇంకా మనం ఏమవుదుమో ఏ రీతిగా మనం ఆయన నిలబెట్టుకుంటాడో ఏ రీతిగా నడిపిస్తాడు మనం ఇంకా మనకు ప్రత్యక్షపరచబడలేదు ఆయన సమయం ఆయన తప్పకుండా నడిపిస్తాడు కాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాము యేసు ప్రభుముఖిగా మనం చూస్తాం అప్పుడు దాకా ఆయన వాక్యులను ఆయన చూస్తున్నాం మనం హలో లూయ ఆయన ఎందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతి చూడండి ఏసు మీద నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడు ఆయన పిలుపున ఏర్పాట్లు ఉన్న ప్రతి వాడు ఏం చేయాల ఆయన పవిత్రుడైనట్టుగా తన్ను పవిత్రనుగా చేసుకున్న నువ్వు పవిత్రంగా ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా ఆయన వచ్చేంత వరకు పరిశుద్ధుడిగా చేసుకోవాలా నువ్వు నువ్వే చేసుకోవాలా ఎట్లా చేసుకుంటా ఆయన వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మనం పరిశుద్ధంగా తయారవుతూ ఉంటాం ఆయన వాక్యం మనలో పోతున్నప్పుడు పరిశుద్ధమైన వాక్యం ఏసు పరిశుద్ధుడు ఆయన వాక్యం మనకు పరిశుద్ధంగా తయారవుతున్నప్పుడు ఆయన నీతిని జరిగిస్తున్నప్పుడు మనం సంపూర్ణంగా పరిశుద్ధులంగా తయారవుతా ఉంటాం అది మనమే చేసుకోవాలని చెప్తే ఎవరు పరిశుద్ధత ఎవరి జీవిత విధానం వాదే ఎవరు పిలుపు ఏర్పాటు వాళ్దే దాన్ని నిశ్చయం చేస్తున్నట్టు మరీ జాగ్రత్త ఎందుకంటే మోసపోతాం కానీ మోసపో వీల్లేదు ఎందుకంటే వాడు సాధ్యమైతే కాని మనం అంత బలహీనం కాము ఎందుకంటే మన బలహీనం కానీ ఆయన బలం ఇచ్చి మన బలహీనలు కొట్టివేసి ఆయన బలంతో నింపి ఆయన సంపూర్ణంగా ఆయన ఎదుట నడిపిస్తున్నా జరిగిస్తుంది ఆయన చిత్తం సాధన జరిగిస్తా గనక మనకి ఏ కొం కాదు ఇది వింటే చేయడం చాలా కష్టమేమి కాదు ఎందుకంటే ఆయన ప్రభు మనకు ఆయన వాక్యం ఉంది గనక దేవుడే మనం నడిపిస్తా ఉన్నాడు అది మన విశ్వాసం హలో అందుకే అనేకులు పతనం అవుతున్నాయి గాని మనకి అవి చూపిస్తే గనక మన ఆ రీతికి మనం జీవించాల ప్రవక్తలు పాత నిబంధన కాల ప్రవక్తలు అనేకలు ఏం చేస్తే దేవుని వాళ్ళకి తిరికరించి వాళ్ళు ఎంతో శిక్ష పొందినరు వాళ్ళు కానీ వాళ్ళకి వేరే అవకాశం లేదు ఇంకా అది శిక్ష పొందిండు కాని అది రాయబడినది కానీ మనకి చూసి ఈ యొక్క కొత్త వేస్తా వచ్చినప్పుడు అవన్నీ మనం చూపిస్తానంటే వాడిని చూసి మనం జాగ్రత్త పడాలా అంటే మనకు అవకాశంగా దేవుడు ఇస్తున్నాడు వాళ్ళు వాళ్ళకి అవకాశం లేదు ఒకటే అవకాశం వాళ్ళు పొడగొట్టుకున్నారు వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళు దేవుని యొక్క ఉగ్రత నాశనం అయిపోయింది కానీ మనకి దేవుడు వాళ్ళకి దుష్టాంతంగా పెడుతున్న ఒక ఎగ్జాంపుల్గా పెడుతున్నారు కనుక అది చూసి మనం బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా మనం కాపాడుకొని ఆయన కొరకు సాధ్యం ఇయ్యాలా నీతిని సత్యాన్ని ధైర్యంగా మనం ప్రకటించి సర్వలోకానికి వెళ్ళి సర్వ సూచి ప్రకటించాలా ఆ పుస్తలు కారు ఆ పుస్తకం అంతా ఏం చేసిండ్రు యేస ఆయన ఆహారోమైనప్పుడు అందరు కూర్చున్నప్పుడు చెప్పినప్పుడు అందరు పోయి సేవ చేస్తా ఉన్నప్పుడు అందరు ఒక దగ్గర ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని కుమరించి వాళ్ళు ఆ రీతిగా బలపడేళ్ళు మనం కూడా తర్వాత దేశ దేశాల ఎక్కడెక్కడికో పోయి దేవుడు సేవ చేసిన వాళ్ళు కానీ అదే వాక్యం దేవుడు ఎందుకు గుర్తు చేస్తున్నాడు ఈ రీతిగా ధ్యానిస్తున్నాడు అంటే దేవుడు తన ఆత్మ ద్వారా ఆయన సత్యాన్ని మనకు బయలుపరుస్తాడు బలపరుస్తున్నాడు తర్వాత మీరు వెళ్ళిపోవాలా ఆయన విధానం అపౌస్తల కాలంలో చూసిన విధానంగా అందుకే దేవుడు ఈ రీతికి మనం బలపరుస్తున్నాం ఆయన వాక్యం ద్వారా ఆయన స్వరం ద్వారా ఆయన సత్యం మనం బలపరుస్తుంది కనుక తర్వాత మనం బలపడిన తర్వాత వాళ్ళు ఏం చేశాను దేవుడు వాళ్ళందరినీ చెదరగొట్టిండి అనేక ప్రాంతాలలో సేవ చేసి విధానం కూడా అంతే ఆ రీతిగా మనం సంపూర్ణంగా తయారు కావాలా పది సాక్షిగా జీవించాలి దేవుడు చిన్న వాక్యం Yeah, blah, blah.